తరువాతి కీర్తన పెద్ద తిరుమలయ్యవారి ఆధ్యాత్మిక అంశము ఇందులో దేవదేవుని మహారూపమును తన సూక్ష్మరూపమును పోల్చి తెలియజేస్తున్నారు నీ మహిమ తలచుకుని నీవే రక్షించుటగాక స్వామిని మామీద నీవు సడివేయనేలా నేనొక్క ఎణుమాత్రము నీవు మహద్రూపుడవు కానీలే నీ ముందర నా కథ ఏమి పూచి చిత్రగుప్తులచే పుణ్యపాపము వ్రాయించి అనిలోకాలకెక్కించి ఆరణిబెట్టనేలా నీ మహిమ తలుచుకొని నీవే రక్షించుటగాక నేరనే వరతంత్రుడ నీవు స్వతంత్రుడవు ఈ రీతివాడ నన్ను నెంచనేది సారేకు రవిచంద్రుల సాక్షిగా మాకిటులెట్టి కోరి పనులు చేయించి గొరబుసేయనేలా నీ మహిమ తలచుకొని నీవే గాక ఎందునే లక్ష్యము గాను ఇన్ని నీవు లక్ష్యము పొందుగా నిన్నంచే చోట భువినేనెంత విందుగా అలమేల్మంగ విభుడ శ్రీవెంకటేశమవింత గరిపించనేలా నీ మహిమ తలుచుకొని నీవే రక్షించుటగాక స్వామిని నామీద నీవు సడివేయనేలా